రసమును కలిగి ఉంది అబ్బా దీన్ని మించింది అసలు భూపంలో ఏది లేదు ఇది లేకపోతే మానవుడే లేడు ఈనాటి ప్రపంచం అంతకండి లేదు అమీబా ఏ రసాన్ని చూసి తింటుందండి హైడ్రా ఏ రసాన్ని చూసి తింటున్నది దానికి రసనేంద్రియం ఉన్నదా దానికి ఏ విషయం ఉన్నదా అవ్యక్తంగా ఉంది వికసించలేదు దానికి అందుకని ఏమన్నారు క్రిమికీటకాదులతో పశుపక్షి ఆదులతో మానవుడిని పోల్చడానికి వీలు లేదు ఎక్కడా విషయపంచకం దృష్ట్యా వాటికి ఏమిటి నువ్వు గడ్డి బిడ్డాది అంటాయి కవుడు బిడ్డాది అంటాయి బెల్లం బిడ్డాది ఏంటాయి అసలు పెట్టకపోయినా నేనేమనవు అవునా కదా వాటికి విషయం పంచడం అవ్యక్తంగా ఉన్నాయి లేదనుకో ఎప్పుడూ కూడా సృష్టిలో అన్నీ కూడా రెండు స్థితులలో ఉన్నాయి ఒకటి వ్యక్తము కాదు అవ్యక్తము కాదు అంతేకాని లేదనడానికి వీలు లేదు నీ కనపడం అంత మాత్రమే లేదన్నట పశువుకు దుఃఖం ఉన్నదా ఉంటుంది మనసు లేదా దానికి ఉన్నది నీ అంతగా లేదు కావాలి నీకు ఎలా ఉన్నాయా సాంసం రెండు మీదకి వచ్చేసింది దానికి రాలేదు అంతే తేడా మామూలుగా చెప్పుకోవాలంటే సరే ఇప్పుడు జలంలో జలం దగ్గర ఏమున్నది రసం ఆ రసం యొక్క విషయం ఉన్నది ఇంద్రియం కాదని విషయం మరి విషయం ఏమైనా అవసరం కూడా అక్కడ ఇంద్రియం ఉంటేనే కదా విషయం అనుభవించడానికి ఇంద్రియాలు లేకుండా విషయాలు ఉన్నాయా లేవు కండనే ఇంద్రియం పనిచేయకపోతే నీకు రూపం అనేటువంటి విషయం పనిచేస్తుందా నాలు కరే ఇంద్రియం లేకపోతే నీవు రసాన్ని విషయాన్ని అనుభవించగలవా కాబట్టి ఇంద్రియములు విషయ పంచకములు అవినాభావ సంబంధములు కలిగి ఉంటాయి జ్ఞానేంద్రియములు విషయ పంచకములు అవినాభావ సంబంధములు కలిగి ఉంటాయి అందుకేమన్నారు నెయ్యి గిన్నె కాధారమా నిన్నె నెయ్యి కాధారమా నెయ్యి పోయినప్పుడు గిన్నె ఒడ్డి గిన్నె పోతే అన్ని నెయ్యి గిన్నె దానికి విలువ పెరిగింది అంతేనండి అదే నెయ్యి బోర్లించావు ఏం చేసావు నెయ్యి కిందకు ఆధారమా కింద నెయ్యి కాధారమా అక్కడ బోర్లించావు ఏమైంది నెయ్యి పోయి అంతేనా కాబట్టి మనం కూడా ఈ జ్ఞానేంద్రియాలు ఈ విషయ పంచకాలు అనుభవించేటప్పుడు ఇదే సూత్రమని మనం ముందు పెడతాం ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు ఆధారం చేసే విషయ పంచకములు ఉన్నవా విషయ పంచకములు ఆధారం చేసే జ్ఞానేంద్రియములు ఉన్నవా అవునచ్చే దేని వల్ల వచ్చింది కన్ను రూపంలో తోడలేదు కన్నుకు విలువ ఉన్నదా నాలిక రుచిని తోడలేదు నాలుిక విలువదా కాబట్టి ఇప్పుడు నెయ్యి ఎవరు విషయ పంచకం నెయ్యి నిన్నెవరు జ్ఞానేంద్రియాలు అన్నమందండి కానీ మరి జ్ఞానేంద్రియాలు భయబెట్లో ఉన్నాయి ఏదే విషయాలు అంటే అర్థం ఏంటి నిన్ననే ఆధారం లేకపోతే నెల గిన్నో ఏదో ఒకటి తర్వాత ముందు ముందు ఏదో కిందనే ఆధారం ఉండాలి నేనే నీళ్ళు పోజినా నెయ్యి పోసినా నిప్పులు భోజనా కాబట్టి దానికి ఔనత్యం పెరిగినప్పటికీ ఆధారానికి ఎప్పుడు ప్రాధాన్యత ఈ సమస్త పంచకానికి ఆధారం ఎవరు ఈ ఆధారం ఆయన లేకపోతే ఇది అత అసలు లేదు కాబట్టి ఇక్కడ మొదటే చెప్పాడు నీకు రెండు ద్రవపరిచాడు నేను ఎలా మారుస్తున్నాడు ఇప్పుడు సాంఖ్యం ద్వారా విలక్షణగా చేస్తున్నాడు నేన ఆధారంగా పెట్టుకుని జ్ఞాత ఆధారంగా అంటే రెండు నీవు మరో రాదు ఆధారము విలక్షణం ఆధారము విలక్షణం ఈ రెండింటినీ మరిచావో మళ్ళా విక్షేప దోషం నీవెంబడే ఉంటుంది విక్షేపం జ్యోతికి నువ్వు పోకుండా నేను వచ్చానని నేను గిట్టిగా ఆడి వినపడుతు పెట్టదు అప్పటికే పోయింది అవునా చూస్తాడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకారాన్ని ఓ రేపు వచ్చావుడు రాడేదో అరిచిన దానివల్ల రా చెప్పడల్లా ఆకారాన్ని బట్టాడు కాబట్టి జ్ఞానేంద్రియాలు మిగిలినవి పని చేయకపోయినా మరణావస్థలో చక్షురేంద్రియము అక్కడి తొందరగా వినపించదు చూడండి కావాల్సి దీనికి ఉదాహరణ మా మామగారు జరిపేటప్పుడు మా నాన్నగారి పేరు ఉదయశంకర శాస్త్రి ఆయన వచ్చే వరకు శంకరాశంకరాని ఆయన నాన్న అంటమాని అరే ఇప్పుడే వరకు శంకరాశంకర అయ్యారు వచ్చాడంటే ఏం మాట్లాడేది కదండి అంటే ఆ భావ రూపం కన్నులో కదలాడుతుంది ఆ భావ రూపాన్ని నిరంతరం ఆ మాత్రమే పనిచేస్తాను ఇది పనిచేయడం అప్పటికి ఇంకా వదిలేసింది కేవలం ఇదే పనిచేస్తాను ఆ పనిచేసే స్థితిలో ఆ కొడుకు మీదటువంటి మమకారం అపేక్ష గంధం అనే విషయాన్ని కలిగదు వృత్తికున్న లక్షణం మట్టికి కూడా వాసన ఉండదండి కేవలము పూలకి ఆకులకి చెట్లకి మనుషులకే కాదు మనకు కూడా వాసన ఉన్నది మన చర్మానికి కూడా వాసన ఉండదండి నాలుగు రోజులు స్నానం చేయకొని మళ్ళీ ఎప్పుడు భరించలేడు కాదనమాట ఆ గంధం కుక్కకి పనిచేసేది ఏంటి బాగా పనిచేసి బలంగా గంధం విషయం గట్టిగా పనిచేస్తుంది ఎంత దూరవ్యవధానైనా కూడా ఇప్పుడు చూసిందంటే మళ్ళా కొంతకాలం తర్వాత కూడా మళ్ళీ తిరిగి గుర్తుపొట్టగలదు అందుకే మన ఇంటో కుం ఉంటే ఒకసారి వచ్చే లేనంటే వాడి సంగతి అటో ఏదో చూసింది కాదు రానివ్వడమో రానివ్వకపోవడం అదే నిర్ణయం చేసేస్తుందంటే ఆ గ్రంథం ద్వారా కాబట్టి కఠినాంశ అయినటువంటి ఆ పృథివీ చేరిక చేత అంత బలవత్తరంగా ఉండదు అది కానీ నిజంగా ఒట్టి జనమే ఉంటే అక్కడ కేవలం కఠినాంశం పడుకోండి బలవత్తరంగా ఉండలేదు క్నాలు క్ాలు. విషయ నిర్ణయం అయ్యిందంటే ఇంకా ధర్మేంద్రియాలు నీవేమి నీ ఆధిపత్యంలో ఉంచుకోచాను కాబట్టి విషయాన్ని నిర్ణయించేటప్పుడే నీవన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేదనుకో నువ్వు దాన్ని ఎప్పుడు గొడవేగా నువ్వు దాన్నే ఏమి అందుకనేమన్నారు ఆలోచన ఆలోచనగా ఉండగానే నువ్వు దాన్ని అక్కడ విచారించకుండా నేను ఇప్పుడు మంచి జీవిత రావాలని మేము ఆవిడకి ఆర్డర్ చేసేవాడు ఇంకా అయిపోయింది ఆవిడ పని మూడు గంటలు ఆవిడ పని వచ్చేసినట్టే ఎందుకు బాబు నేనేమనలేదు అంతే కదా నీ విషయం ఆవిడ మీద అనేక రకాల సమస్యల్ని తెచ్చిపోయి కానీ ఇవన్నీ మనం ఆలోచించాం ఆలోచించకుండానే జీవించేస్తూ ఉంటాం ఇదంతా మన కోసమే కదా ఉంది అనుభవించడం కోసమే కదా ఉంది లేకపోతే ఇదంతా ఎందుకంటే ప్రపంచం అంతా ఈ ప్రపంచం ఉంటామనే దీనికి దీని <imitation> ఆధారపడి అగ్ని యొక్క అంటే తేజాంశమే ఆ తేజాంశ యొక్క ప్రభావం చేతే నువ్వు రూపాన్ని గుర్తించగలుగుతున్నావు ఆ రూపముని గుర్తించే శక్తి నా యొక్క జ్ఞానేంద్రియమైనటువంటి చక్షువులో ఉన్నది అందులోనే ఏంటన్నదయా అది అగ్నిలో అది పరాతంగా ఉన్నది అగ్ని తన్మాత్రమే అగ్ని చేరిక చేత చక్షువు పనిచేస్తున్నది కాబట్టి తేజాంశం యొక్క చేరిక చేత నువ్వు రూపంని గుర్తించగలవు ఇంకేదో చేరితే రూపాన్ని గుర్తించలేదు ఎందుకు గుర్తించలేనాయా దీని గ్యారంటీగా గుర్తించగలను సరే అయితే దయాన్ని గుర్తించ ఎందుకు గుర్తించలే మరి దయ లేవా నువ్వు అలా ఉన్నావు హైకో ఉన్నాయి దేవుడి గుర్తించుకోండి వాడికి అశరీలు వాటి అచరీలు అయినటువంటి తేజ శరీరం వాడి నీలో తేజాంశం ఉన్నారు కదా ఆ తేజ శరీరని గుర్తించుకోవాలా చూపించూపం లేదు అక్కడ నీ చక్షువులు కేవలము సోల రూపములనైతే శరీరములను కానీ సూక్ష్మ రూపముల్ని కానీ ఇది గుర్తించదక్తి చాలా అక్కడ అందుకే ఏమన్నా తోర శరీరం ఇదంతా తోలంగా ఉంటేనే దీని పరితనం అంతా ఆ దవ పెట్టి అవతల దాటిందంటే దీని పరితనం అక్కడ ఏం లేదు అంతేనా కాబట్టి ఈ మనం విచారణ చేస్తున్నదంతా కూడా స్థూల కర్మేంద్రియాలని చూలంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలని వాటి మధ్య వారసిగా ఉన్నటువంటి విషయ పంచకాల ఇదంతా స్థూల శరీరమే ఖచ్చితంగా స్థూల శరీరమే ఇందాకేమనుకున్నాను ఆహారం ఏంటంటే ఇది ఆకారం లేదన్నా ఇప్పుడు ఆహారం లేకుండా గుర్తించోదా గుర్తించలే అట్లాగే జలంలో వాయువు చేరి అక్కడ ఏమొచ్చిందండి స్పరిస్ ఆ స్పరిశనే విషయం ఎవరికి చర్మానికి చర్మం లేకుండా స్పర్శ ఉందా ఇంకో ఉదాహరణ చూసుకోండి కావాల్సి వస్తుంది పైన చర్మం కాలింది What are we waiting? గోడలు ఉన్నామండి ఆ గోడే ధర్మం అక్కడ గోడగా కణజాలం ఒక గోడ కావాలి ఇక్కడ ధర్మంగా తయారైన పరిణామ సిద్ధాంతాలు కానీ మనం ఒప్పుకో శాస్త్రజ్ఞలు అందకండి ఒప్పుకోవడం అది వేరుగా ఉంది ఇది వేరుగా ఉందండి అట్లా ఏం లేదు స్వభావం దృష్ట్యా చూసినప్పుడు అది ఇది ఒకలాగా అది ఉంది కాబట్టి నీలో ఉన్నటువంటి సప్త ధాతువులని ఒక ప్రోగుగా చేసి దానికి ఒక ఆకారం కల్పించి ఆకారంలో ఒక విశేషతను కల్పించిన ఎవరు ఈ చర్మమే నీ చర్మం లేకపోతే నీ నరాలు ఎగుడిపోతాయో నీ రక్త విడిపోతుందో నీ మనసు ఎటు సారిపోతుందో దానికే తెలియదు కాబట్టి నీ సత్వధాతవుల్ని ఒక పేరు నీకు ఒక రూపముని కలిగించినది కాబట్టి ఎంతో ప్రాధాన్యత ఉంది దీనికి ఎలా వచ్చిందీనికి ఆ ప్రాధాన్యత జలము వాయువు జల తన్మాత్రం ఎందుకు వాయువంశ చేయగలిగింది ఇందాక చెప్పే ఎక్కడైతే జలము వాయువు ఉంటాయో ఇప్పుడు ప్రధానంగా పనిచేస్తూ ఉంటాయి ఎలా ప్రధానంగా పనిచేస్తుంది ఇప్పుడు అది లేకపోతే నువ్వు లేవు అసలు అక్కడికి ఇందును నిర్ధారించాలంటే ఈ ధర్మం లేని నిర్ధారించడం అసలు కుదరదు వీధంగా ఏ జీవిని నిర్ధారించలేవు కణజాలమే ఘోర లేఖను లేకపోయినట్లయితే నిర్దిష్ట ఆకారమే లేదు అవి బాకీ కాబట్టి జలాంశంగా వాయువు చేరిక చేత దీనికి ఆ ప్రాధాన్యత పెరిగి కింద కూడా ఏమన్నది పృథివులో జలాంశం ప్రాణీంద్రియం మరి పాణీంద్రియం కూడా ఇందాక చెప్పారు ఇందువల్ల నిక్షేపదోహంతో దాంతోనే ఉందని చెప్పారు అంతేనా అది ఇచ్చి బుద్ధి కూడా ఉంది రుణానుబంధం అనే సంస్కారాలని దాంతోనే ఏర్పడుతున్నాయి ఇక్కడ ఎలా ఏర్పడుతున్నాయి అసలు ఇది లేకపోతే ఆకారమే లేదు చూడండి దేని ప్రాధాన్యత దానికి నిర్ధారణగా చేసి చెప్పబడుతుంది అట్లాగే జలాంశలు ఆకాశాంశ జలతన్మాత్రం ఏందు ఆకాశాంశ చరిగిన చేత శబ్దం ఏర్పడుతుంది ఎక్కడ ఉన్నాయా ఈ శబ్దం బాగా గొప్పగా ప్రసంగించావు ఈ ప్రసంగించడానికి కారణం ఏమిటి అసలు మానవుడే ప్రసంగించగలుగున్నాడు మాట్లాడగలుగు మిగిలినవి పశువులు కూడా శబ్దం చేస్తున్నాయి కానీ వైఖరి వాక్కు దానికి ఏం లేని దానికి వైఖరి వాక్కులేదు మధ్యమో వాకు వరకే ఉన్నది దానికి అంతేగాని వైఖరి వాకు లేదు దానికి ఎందుకు లేదయా దానికి వికాసం లేదు ఆ వికాసం కోసమే పరిణామాన్ని తెచ్చుకుంది నేను ఎంత ఒకే అరుపు అంబాన రావడం కదా నాకేం నీట్లో ఆ వైఖరి వాకు నేను పొందాలనే ఉద్దేశం చేతే అది మానవ పరిణామాన్ని మానవ ఉపాసన తీసుకుంది అది నిరంతరము పరమాత్మని వేడుకునేది ఇదే ఆ మధ్యమో వాకు ఎందు అదొక పంజరం ఆ పంజరంలో బిగించబడి నిరంతరం తన్నుకుంటూ ఆ పశువు వాళ్ళి ఏమైనా సరే భగవంతుడు నాయన ముందు దీని నుంచి నన్ను బయటపడి ఈ పంజరం నుంచి నన్ను బయటపడి ఆ వైశర్య వాకుగా నేను పరిణామం చెందితే కానీ నేనేం నిశ్చయం ఈ నిశ్చయ జ్ఞానం దీనిది ఇప్పుడున్న నిశ్చయ జ్ఞానం అంతా ఎవరిది ఇప్పుడు ఇది శబ్దాన్ని అతను నీకేదైనా చెప్పాలి ఎంత కష్టమైనటువంటి సహజమైన పద్ధతులు కావు కృత్రిమమైన పద్ధతులు మేధాశక్తిని ఉపయోగించి కనిపెట్టాం కానీ నిరంతరం అనే వాటిని ఆచరించలేదు అందరికీ వీలు కాదు బాగా మేధాసు డెవలప్ అయిన వాడికి కాళ్ళు చేతులు తిప్పుతూ చెబుతున్నాం మోగ మోగవాడికి కానీ ఇది ఎలప్పుడు వీలయ్యే అంశం కాదు అందువల్ల ఆకాశ శబ్ద స్వభావమైనటువంటి ఆ శబ్దమైనటువంటిది ఎందులో కనుక లేకపోతే నీవు ఈ సృష్టిని ఏర్పాటు చేయలేవు నీవు కూడా లేవు అసలు కాబట్టి ఆకాశం యొక్క లక్షణమైనటువంటి అవకాశం దాని యొక్క ప్రధానమైన లక్షణం అవకాశం ఆ శబ్దం ద్వారా నీకు అన్ని విషయాలకు అవకాశాన్ని అది లేకపోతే నీ విషయాలన్నీ కూడా ఏం ఆధారం లేదు అది అవకాశం కల్పించకపోతే దేనికి ఛాన్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చూశాం మనం వ్యవహారం చూసాం వెనక్కి తీసుకోవడం చూడాలి ఇప్పుడు లయం ఆ లయం ఏంటి ముందు పడిపోయింది ఇప్పుడే చెప్పాను ఇందాకే చెప్పాను ముందు ఏం పడిపోయింది అది విషయం నువ్వు ఎంత రచనా కూడా శబ్ ఆధారం ఏమిటి అది పని చేయదు పైన జ్ఞానేంద్రియాలు మనం రెండు తత్వాలు ఒకేసారి చూస్తున్నామండి అంటే జ్ఞానేంద్రియాలని చూస్తున్నావు విషయ పంచకాలను చూస్తున్నాం తర్వాత ఏం పడిపోతుందండి పరిచయం నువ్వు ముట్టుకుందా తట్టినా కూడా ఏం అర్థం కాదు వెళ్ళి చూపు చూస్తుంటాడు అంటే అంతకు ముందు వరకు బాగానే అర్థం చేసుకున్నటువంటి వాడు నువ్వు ఎంత తట్టినా కూడా కడు చెప్పలేడు చూడలేడు చూసినా అర్థం చేసుకోలేడు ఇది చైతన్యం విరమించే ప్రక్రియ ఇప్పుడు ఎక్కడి నుంచి విరమించింది తర్వాత రూపం ఇందాక చెప్పాం ఎన్ని ఉన్నప్పటికీ ఎన్నిపోయినప్పటికీ కూడా ఆఖరి వరకు కూడా ఆకారాన్ని బట్టి గుర్తిస్తాడంటే అంతే తప్ప చిన్న పెద్ద తారతమ్యాన్ని ఒడ్డు పొడుగు లావుని అన్నింటినీ స్పష్టంగా చూడలేడు కొన్ని ఆకారాలు ఇందులో వేధులుతూ ఉంటాయి వాటినే గుర్తిస్తాడంటే ఆ చివరి నిమిషంలో చాలా మంది ఉద్ధరణి తెచ్చి రామా రావా అంటుంటాడు పక్కన నీళ్ళు పోయి ఎందుకు ఆ చివరి అయినా కానీ వీళ్ళు వైకుంఠం పంపినా ఏదే ఆ ఉద్ధరణ ఏమంటాడు ఆ ఉదరణంలో వైకుంఠం పంపించేటైతే ఇది సాధ్యమేనా సాధ్యమేనా ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకు ముందే ఇది పడిపోయింది ఇది పనిచేస్తూ ఉంటే కదా అసలు నీకు నువ్వు చెప్పే రామా అక్కడ కారదు కదా చేరితే అతను అనుకోవడానికి అవకాశం అందుకని ఏమన్నారు అసలు మరణం ఆసనమైన దగ్గర నుంచే నీవు ఈ ఏర్పాటు చేసుకో ఇది పడిపోయినాక ఎవడో ఉద్ద పట్టుకో చెప్పాలంటే వీలు కాదు ముందు నుంచే కనుక దాన్ని ఆ జపాన్ని కనుక అలవాటు పడితే ఆంధ్ర సమయం ఆసన్నమయ్యే ముందు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అలాగే ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏమైనా నీకు కొంచెం అంత సుకృత బలం ఉంటే ఆ శబ్దాన్ని నువ్వు నిలబెట్టుకునే అవకాశం లేకపోతే అది జరగలి ఎందువలయ్యా ఈ విషయాలన్నీ కూడా నీలో చిత్ర రూపంలో లోపలు ఉన్నాయి చిత్ర రూపంలో వీడియో టేప్ ఉయ్యాల నుంచి వాటి వరకు చిత్త లోపంలో లోపల నిక్షిప్తీకరించబడింది ఎలా సంక్షిప్తీపరించింద మన పర్ఫెక్ట్ కంప్యూటర్ గాను ఇది కూడా అంతే మరి ఈ చివరి ఏం చేస్తాయి ఇవన్నీ అన్ఫోల్డ్ ఇప్పుకున్నాయి మనలో ఉయ్యాల అనుభవిస్తాం ఎంతగా అనుభవిస్తావు అంటే సాక్షాత్ అప్పుడు అనుభవించేదానికంటే కూడా మరింత బలవత్తరంగా అనుభవిస్తావు కారణం ఇప్పుడు అనుభవించేటప్పుడు కర్మేంద్రియాలు అనేక రకాల పక్కకు లాగేవి నిన్ను నిరోధించేవి నిన్ను ప్రోత్సహించేవి ఎన్నో కారణ కార్యాంతరాలు ఇక్కడ బయట ఉన్నాయి కానీ అక్కడ కారణ కార్యాంతరాలు లేవు సూర్యుడిగా అనుభవిస్తావు నేను ఆపేది లేదు ప్రోత్సహించేది లేదు నువ్వు వెళ్ళి పడిపోవడమే అంతే డబాల గోర్రెట్లా అయితే వెళ్ళి బాధలో పడుతుందో అట్టా దాంట్లో మునిగిపోవడమే కాబట్టి ఇప్పుడు చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండి ఈ విషయాలతో ఇప్పుడు చేసేటప్పుడు ఈ జ్ఞానేంద్రియాలతో ఉండు నేను ఏడు మరతల ముసుగు ఆ ఏడు ముసుగుని నీ మీద తప్పేస్తాం ఇదే ఆవరణ ఆవరణ విక్షేప దోషములన్నీ కూడా ఇక్కడే ఏర్పడుతున్నాయి మఠమానంతా కూడా ఈ ఏడు ముసుగు ఆ జ్ఞానేంద్రియాలు ఆ విషయ పంచకం ఈ స్థోలేంద్రియ స్థూల ఇంద్రిలు విటన్నింటినీ కలిపోయి ఎవరండి ఏడు ఆవరణలో మూసుకుపోతున్నావు నువ్వు ఏడులో నువ్వు అయితే గుర్తించాడు ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అయితే కదా ఇంకా రెండు బయలున్నాయి అదవునండి ఇక్కడికి మనం స్థూల శరీరంను క్షుణ్ణంగా గమనించాం అయితే జ్ఞానేంద్రియ పంచకంలో ప్రధానమైనటువంటిది ఏంటి అగ్నిలో అగ్ని అయినటువంటి చక్షు రజాయత సూర్యుడులో కూడా తేజాంశం ఉన్నది ఈ చక్షుకి ఆ సూర్యుడే దేవత అయితే అగ్నిలో అగ్నిగా ఉంటుంది చేత అగ్ని తద్మాత్రం ఏందో అగ్నిహంశ చేరిక చేత అది బలవతరమైనటువంటి కానీ మిగిలినటువంటి భాగములన్నీ కూడా మిగిలిన నాలుగింటితో కలిసినవి ఏమేర్పడ్డాయి జ్ఞానేంద్రియాలు ఏంటి అది